మహాగనుడు మహోన్నతుడు సర్వ సృష్టికర్త మా ప్రియనైన తరలోకండి మీ ఉద్దేశ్వలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మరోసారి మీద ఒక్కరికి సాధించుటకు మీరు ఇచ్చేటువంటి గపను అవకాశాన్ని బట్టి స్తోత్రం జరిగే ప్రతి కార్యక్రమంలో ప్రార్థనలో వ్యక్తి దానిలో మీరు ఉంచండి నా మనం కరంగా జరిగించండి ఆశక్తితో పాల్పడిన ప్రతి ఒక్కరిని జాయిన్ కావాల్సిన జ్ఞాపం చేసుకుని సహాయం చేయండి నేను మీకే దేశాన్ని సాధిస్తున్నాం తల్లి కొస్తుంది కాళిసము అలూ కొట్టబడి నెట్టబడి ఉందినప్పుడు నీ వాక్యము లేవనెత్తము ఆధారించే నే నీ వాక్యము లేవనెత్తము గాలి సముద్రపులతో నేను పొట్టబడి నెట్టబడి ఉండిన తోడు శ్రమలు నీవు తోడుంచి మొరబెట్ట మొదలుంటి శలు నీవు నాకు తోడుంటీవీ మరెట్ట మొదలుంటి ఆదుకుంటే నన్ను నాదుకుంటీ కృపతో నన్ను దాచితి ఖాళీ సమూ ప్రభులతో నేను కబడి నెటబడి ఆదరించినే నీ వాక్యము లేవనెత్తినే నీ హస్తము ఆదరించినీ వాక్యము లేవనెత్తి తినే నీ హస్తము వ్యాధులలో నువ్వు వేడుకొనగా ఆ పదలో నిన్ను ఆశ్రయించగా వ్యాధులలో నిన్ను వేడుకొనగా కథలో నిన్ను ఆశ్రయించద చూపితిని మహిమ మా కొనియాడెదము ప్రియేసు చూపితిరి నీ మహిమ మాకు కొనియాడెదము ప్రియేసు కాలిక మూత్రబడి నెట్టబడి ఉండినప్పుడు आदरインチने वाक्यमो लेवनतेले हस्तमो आदरインチने वाक्यमो लेवनतेले हस्तमो हालेलुया चले लिहून प्रार्थना जीसकोन वाक्य जान जानचकोन <laughs> <Hallelujah. Hallelujah. laughs> పరిశుద్ధి పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పల్లవు తండ్రి ఏసీ నాకు ఎంతో ఎదుగునైనా అనుగ్రహించి మీ పాత మమ్మల్ని కూర్చోబెట్టిన బట్టి మీకు ఎంతో అమ్మినే ప్రభాగం మీ వాక్యాన్ని ధ్యానించుకోబోకుండా ఆయన పేరుని నడిపించండి మీరు సహాయం చేయచ్చు ప్రభావితీతరితంగా మార్చండి ప్రభా వాక్యాసారంగా జీవితాన్ని అనుగ్రహించండి కీర్తనల గ్రంథము తొంభై ఒకటి తొంభై ఒకటవ అధ్యాయం పదకొండవ వచ్చిన నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటందుకు ఆయన నిన్ను కూర్చి తన దూతలను ఆజ్ఞాపించును దీనికన్నా ముందు మనం ఈ వన్ డే బిఫోర్ టూ డేస్ బిఫోర్ మనం ధ్యానించుకున్నప్పుడు సార్ వాక్యం చెప్పినప్పుడు చంద్రశేఖర్ సార్ ప్రతి నేషన్కి అంటే ప్రతి దేశానికి ప్రతి దేశానికి ఒక దేవదూతను నియమించారు అని చెప్పి వాక్య భాగంలో ఉన్నప్పుడు ఆ దేశం అంటే ఏంటి అన్నప్పుడు నాకు మనసులో కలిగినటువంటి డౌట్ ఏంటంటే ప్రతి దేశానికి ఒక దేవదూత ఉంటే వీళ్ళందరినీ సన్మార్గంలో పెట్టడానికి ఆ దేవదూతకి టైం ఉంటుందా అంటే ఫిజికల్ గానే ఆలోచించాను ఎట్లా దీనికి ఎట్లా అని అనుకున్నప్పుడు మరి నిజంగానే ప్రతి దేశానికి ఒక దేవదూత దేవుడు నియమిస్తే అందరినీ సన్మార్గంలో పెట్టాలి కదా నడిపించాలి కదా ఎందుకు ఈ లోకంలో ఈ చాలా మంది అనిళ్ళుగా ఉన్నారు కొంతమంది ఏమో విగ్రహ రధకులుగా ఉన్నారు దేవుడి దగ్గరకు వచ్చి కూడా దేవుళ్ళు ఉండి కూడా వ్యతిరేకంగా జీవిస్తున్నారు ఎందుకు అన్నీ నాకు ఈ డౌట్స్ అన్ని వచ్చినాయి ఆ రోజు కానీ ఇవన్నీ ఎడోకుండా ఒక క్వశ్చన్ అడిగాను అయితే దేవుడు దానికి నాకు అనుకోకుండా వాక్యం ధ్యానించినప్పుడు నాకు ఇది కనిపించింది ఇదేంటంటే కీర్తన గ్రంథం తొంభై ఒకటి దీనికి అప్పుడు వచ్చిన డౌట్కి ఇది ఆన్సర్ ఇవ్వమని నేను దాన్నే షేర్ చేయాలనుకున్నాను ఇదేంటంటే నీ మార్గం నిన్ను కాపాటుకు ఆయన నిన్ను తన దేవదూతులను ఆజ్ఞాపించును చూడండి నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు ఇదే వాక్యాన్ని మత్తి స్వార్థలో యేసు ప్రభువు శోధించబట్టానికి సాతాను చేత శోధించబట్టానికి అరణ్యమార్గంలో అరణ్యంలోకి వెళ్ళి నాలుగు ఉన్నప్పుడు సాతాను బాగా బాగా విపరీతంగా హింస పెడతా ఉంటుంది దేవుడిని అడుగుతూ ఉన్నారు అని చెప్పి తెలుసుకొని అది అడుగుతూ ఉంటుంది నువ్వు దేవుడు కుమారుడు కదా నువ్వు ఇక్కడ నుంచి దూకుని దేవదోతులు వచ్చి కాపాడుతాయి అని ఒకసారి ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొచ్చి నేను ఇంకొకసారి ఆఖరిగా నాకు సాగిల పొడి దీని మొత్తాన్ని నీకు ఇస్తాను అని చెప్పినప్పుడు దేవుడు దానికి వాక్యం చెప్పినప్పుడు నేను దేవుడైన అహ్వాను నువ్వు శోధించకూడదని తెలియదా అన్న అన్నప్పుడు అది అక్కడి నుంచి చెల్లిపోతుంది నువ్వు ఆయనకి కదా మొక్కాలి అని అన్నప్పుడు అక్కడి నుంచిపోతుంది అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి నిజంగానే దేవుడు ఒకళ్ళు నప్ప అని ఒక దేవదూత నప్ప ప్రొడక్షన్కి అనేది లేఖన భాగంలో అది మనం ఎప్పుడైతే ఆ సత్యాన్ని మనం తెలుసుకుంటామో నిజంగానే నా పక్కన దేవత అవుతుంది నా మీద సాక్ష్యం బలుగుతుందేమో లేకపోతే నా మీద ఏదన్నా నేను తప్పు చేస్తే నాకు దానివల్ల ఇబ్బంది ఏమో ఆపదేమో ఆపదలో పడిపోకుండా గానీ ఇబ్బందుల్లో పడకుండా కానీ పాపంలో పడిపోకుండా కానీ అది కాపాడుతుంది అని ఒక విశ్వాసం ఎప్పుడైతే జీవిస్తామో మనం ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్తగానే ఉంటాం ధైర్యంగానే ఉంటాం పడిపోం పాపంలో పడిపోం శాపంలో పడిపోం అనే విషయాన్ని నా ఇక్కడ నాకే ఆన్సర్గా దొరికి నాకు ఈ విషయాన్ని చేసి చూడండి నీ పాదముకు రాయి తగలకున్న నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంద్రు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా శ్రమ చూడండి శ్రమలో ఇబ్బందులు అనేవి సహజంగా ఈ మార్గంలో అన్ని వస్తానే ఉంటాయి కానీ దాన్ని ఫేజ్ చేయకపోతే దాన్ని ఎదుర్కోకపోతే ఆ ఫేజ్ని మనం క్రాస్ చేయకపోతే మనం దేవుని మహిమ చూడలేము అందుకనే ఇప్పుడు చూస్తే ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో దేవుడు లేఖల భాగాలతో మనతో మాట్లాడాడు ముఖ్యంగా అబ్రహాము లేఖలేక కుమారుడు కుడితే అతను బలిగా అర్చి అర్పించమని అడిగినప్పుడు అతను తీసుకొని అన్ని ఉన్ని దహన ఇవ్వడానికి పశువేది నానా అడిగినప్పుడు పిల్లోడు ఆయన సమాధానం లేదు అయినప్పటికీ పిల్లోడిని బలిగా ఇవ్వటం కోసం చెప్పి కట్టెలు అన్ని రెడీ చేసినప్పుడు దేవుడు మాట్లాడి అంటే అప్పటి వరకు దేవుడు చూస్తానే ఉన్నాడు నిరీక్షణ ఉందా లేదా చూస్తూనే ఉన్నారు మనలో విశ్వాసం ఉందా లేదా చూస్తానే ఉన్నారు దేవుని మాట లోబడే వారిలాగా ఉన్నావా లేదో చూస్తూనే ఉన్నారు ప్రతిదీ చూస్తూనే ఉన్నా ఆ క్షణానికి మాత్రం దేవుడు దాని నుంచి తప్పించి అక్కడే ఉన్నటువంటి గొర్రె పిల్లలు చూపించి దాని బలిగా చెప్పి అడిగారు అక్కడ వరకు వెళ్ళాలి కదా మనం ఈ డౌట్లో పడిపోకుండా డౌట్లో పడిపోయో లేకపోతే మనం ఏంటంటే అవిశ్వాసంలో పడిపోయో లేదంటే ఏదన్నా కుంగిపోయో శ్రమల దినాల్లో మనం ఏంటంటే ఆ మహిమను చూడలేము చూడాలి అని అన్నంటే మనం ఎప్పుడు ధైర్యంగా నా పక్కన దేవుడున్నాడు నా పక్కన దేవదూతులున్నారు ఎందుకంటే అది దేవుడిచ్చిన వాగ్దానం కదా నీ మార్గంలో నీటిలో నేను నిన్ను కూర్చి తన దూతలను ఆజ్ఞాపించను అనే మాట మరి దాని గురించి మనకే చెప్తున్నారు కాబట్టి మా మనం అటువంటి విశ్వాసంలో మనం ఉండాల్సిన అవసరమైతే ఉంది అదేవిధంగా మత్స్ వార్థ నాలుగో అధ్యాయం ఆరులో కూడా నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించింది నువ్వు దేవుని కుమారుడు అయితే క్రిందికి దూఖము ఆయన నిన్ను గూర్చి తన దేవ తన దూతలకు ఆజ్ఞాపించింది నీ పాదం ఎప్పుడైనాను రాసి తగలకుండా వారు నిన్ను చేతులు చేతులతో ఎత్తుకుంటున్నారు అదే విషయాన్ని పాత ఆ కీర్తన దేవుడు ఏదైతే ప్రవచనాన్ని చెప్పించారో ఆ ప్రవచనాన్ని దేవదూతలు దేవుడి దగ్గరే వాడుతున్నారు సా దేవుడి దగ్గరే వాడుతున్నారు ఆ వాక్యం చెప్పి మరి దూఖమని చెప్తున్నారు దూహం అని సాతాను చూడండి అక్కడికి వస్తే కింద కిందకొస్త అని వ్రాయబడి ఉన్నది ఉన్నదని ఆయనతో చెప్పాను అందుకు వేసు ప్రభు ప్రభు అయిన నీ దేవుని నీవు శోధిపలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వాణితో చెప్పాను దేవుడు దానికి వాక్యం చెప్పాడు నీ నీ దేవుడైనా నీ దేవుని నువ్వు శోధించకూడదని చెప్పి ఇంకో చోట వాక్యం రాసింది అంటే కూడా వాక్యం తెలియదు కాబట్టి అది రిఫరెన్స్ తో సహా మన ప్రభుకి రిఫరెన్స్తో సహా చెప్పినప్పుడు దేవుడు దానికి కూడా రిఫరెన్స్తోనే చెప్తున్నాడు పలానా చోట నీ దేవుడైన వ్యవహారం శోధించకూడదని ఉంది కదా అని నన్ను చెప్పినప్పుడు అది అక్కడి చెల్లిపోతుంది అట్లాగే అపూసుల కార్యంలో కూడా పన్నెండు అనుకుంటాను అపూస్సుల కార్యములు అపూస్టుల కార్యములు పన్నెండు పదకొండు చూస్తే పేత్రకు తెలివి వచ్చి తన దూతను పంపి శ్రీరోజు చేతిలో నుండి యూ యూదులను ప్రజలు నాకు చేయు నిర్దేశించిన వాటి అన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియదని అనుకోలేను చూడండి పేదరికి కూడా ఒక అనుభవం ఎదురైంది ఇక్కడ పేతురు కూడా దేవదూతులే ఆ క్రమలో నుంచి ఆ ఇబ్బందుల్లో రక్షించింది అనే మాట ఇక్కడ చెప్పబడింది అట్లాగే పోస్టుల కార్యం అట్లాగే ఏప్రిల్ రాసిన పత్రికలో కూడా ఏప్రిల్ ఒకటి పద్నాలుగు చూస్తే వీరందరూ రక్ష రక్షణను స్వాస్థ్యం పొందబో పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మల కార చూడండి రక్షణ పొందడానికి రక్షణ స్వాస్యముగా పొందబోతున్న వాళ్ళకి పరిచర్య చేయటానికే కథ ఈ దేవదూతను పంపించింది అని చెప్పి దేవుడు ఈ దీని ద్వారా మాట్లాడుతున్నారంటే మనమేంటంటే దాన్ని గ్రహించలేకుండా ఉన్నాం దాన్ని గ్రహించినప్పుడు ఆ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు అప్పుడేంటంటే దేవుడిని మనం ఆ దేవుని మనం సరిగా అర్థం చేసుకోలేకపోవటం వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవటం వాక్యాన్ని సరిగ్గా చదవకపోవటం వల్ల నా పక్కన దేవుడు ఒక దేవతతో నాకు అప్పగించారు నాకు ఎటువంటి ఇబ్బంది కాదు అనేనని ఆ శ్రమ వచ్చినప్పుడు తీసుకొని దాన్ని సపోర్ట్గా తీసుకొని ఈ వాక్యాన్ని సపోర్ట్గా తీసుకొని మనం బలంగా నిలబడినప్పుడు దేవుడికి గొప్ప కార్యాన్ని చేయగలుగుతాం దీన్ని ఈ ప్రకారం కాకుండా ఈ లోకంలో చూసినప్పుడు మనం అవిశ్వాసంలో పడిపోతాం పాపంలో పడిపోతాం దేవునికి దూరం అయిపోతాం కాబట్టి లేఖన భాగాల్లో దేవుడు నాకు నేర్పించింది నాకు తెలుసుకుంది ఏంటంటే దేవుడు మనందరిని ఎవరెవరైతే రక్షణ భాగ్యాన్ని పొందారో రక్షణ స్వాస్థ్యాన్ని పొందారో పొందిన వారికి పరిచయ చేయడం కోసం వాళ్ళ ఇబ్బందుల్లో వేదంలో శోధనలు ఇరుపులు ఇబ్బందులు పడకుండా గురియోత్తుకు పరిగెత్తడానికి దేవుని దగ్గరికి దేవునితో మమేకమై ఉండడం కోసమే ఒక దేవతని అప్పజెప్పారు ప్రతి ఒక్క మనిషికి దేవుడు అప్పజెప్పాడనే వాక్యాన్ని దీంట్లో మనకు దేవుడు స్పష్టంగా కాబట్టి ఈ సత్యాన్ని మనం గమనించి ఎప్పటికీ కూడా మనం వెనుక దిల్సిన వాటిలాగా ఉండేలాగా దేవుడు మన అందరికుండా తీర్చిదిద్దాం లాగా ఆమె జీవోత్పత్తి మీకు ఎంతో వందనాలు ప్రభా ఎక్కువైనా నిజమే ప్రభ మీరు చెప్పబడిన వాక్యం ప్రకారం తండ్రి ఇదిగో ప్రభా మరి మీరు ఒక దేవదూతన తుమ్మి అందరినీ ప్రభా మీరు కావలికి ఉంచినందుకు ప్రభా అయా దేవదూతలు ముఖ్యంగా మా అందరికి కావలిగా ఉంచినందుకు నీకెంతో వందనాలు సుఖ స్తోత్రాలు ఆ సత్యాన్ని గ్రహించి ప్రభా అయా నీ పాపం చేయనప్పుడు నా పక్కన దేవదూతుంది అని ప్రభా మేలు చేయనప్పుడు దేవదూత నన్ను నడిపిస్తుంది అని ప్రభా అయా ఆ విధమైనటువంటి ప్రభా అయా మరి జ్ఞానంతో నిండి ప్రభా నీకు నేను సంతోష పెట్టేవాడిలాగా నీలో ఉండేవాళ్ళగా అందరూ తీర్చిద్దామని ఎక్సైనా అడిగి పెడుకుంటూ ఉన్నాను ఈ వాక్యం మీద ఎవరైనా ఏమన్నా షేర్ చేయాలి హలో ఈ వాక్యం మీద ఎవరైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయచ్చు సార్ పాయింట్స్ ఉంటాయి థ్యాంక్ యూ సందర్శేషం సార్ సార్ హలో సార్ చెప్పవచ్చు సార్ సార్ హలో సార్ సార్ మరి నాకు డౌట్ మనం అని అనుకున్నాములే గాని నాకు అది కొంచెం క్లారిటీగా కావాలి సాతాను తీసుకుని వెళ్ళాడు శిఖరం మీదకి ఏసుప్రభుని అని చెప్పేసి నేను అన్నాను సాతాను ఏసుప్రభుని ఎట్లా తీసుకుని వెళ్ళి సాతాన రమ్మంటే ఏసుప్రభు ఎవతాడా వెళ్ళాడా నాకు కొంత జ్ఞానం సార్ వాస్తవంగా కొంచెం లాజికల్ గా ఆలోచిస్తే ముందే ఏముంటుంది ముందే ఏముంటుంది సాతాను చెప్పండి చక్క చెప్పండి సాతాను సోధించబడికు వచ్చి ప్రభు చొనిపోబడిన ఉంటుంది అవును ఎవరితో కృబడ్డాడు ఆత్మచేత మత వార్త అధ్యాయంలో ఒకసారి చూడండి అది అది నాకు కూడా అది మైండ్ పెట్టిందంటే ఆత్మ చేత కొనుకోబడిన ఉంది కదా అది అరణ్యంలోకి అని ఉంది ఉపవాసాలు ఇదైనప్పుడు అయితే ఇక ప్రత్యేకంగా సాతాను ఒక చికెన్ మీద తీసుకుని వెళ్ళి ఎట్టు స్థలంలోకి సాతాను తీసుకొని పోయినట్టుగా ఉండదు అక్కడ సాతాను ఏసు ప్రభుని ఎట్లా తీసుకెళ్తాడు అంటే సాతాను ఆధ్వర్యంలో ఉన్నాడా ప్రభు అదే వాగమ్మంటే ఎందుకు వెళ్ళాడు అట్లా అదేంటి అనేది నాకు క్లారిటీ నాకు దొరకలేదు యాక్చువల్గా నేను చాలా ఆలోచన చేశాను కానీ నాకు కలిగిన ఆన్సర్ దొరకకనే మీరు సైలెంట్ అయిపోయా అనుకోకుండా మన చక్రవర్తి గారు చెప్పండి సార్ నడిసే అనుకుంటున్నా ఇక నేను కలవట్లేదు కదా ఇక కలిసి నాకు మాట్లాడదా అని చెప్పి అనుకున్నా ఆయన మెన్షన్ చేయరు కాబట్టి మన ఇప్పుడు చేయాల్సి వస్తుంది మొదటిదిగా ఏంటంటే కేసుప్రభు లోకల్లో ఉన్నప్పుడు తన శరీరంలో ఉన్నాడు ఆయన సంపూర్ణంగా దేవుడు కానీ సంపూర్ణంగా మానవుడు తర్వాత ఆయన ఆయన పరశుధ బాప్తిజం పొందినాక చోధింపటకు బయలుదేరినట్టు మనం చూస్తాం ఆయన మినిస్ట్రీ ఆరంభంకి కి అన్నట్టు ఇది జరుగుతుంది బాప్తిజం పొందినా అంట కాబట్టి అక్కడ ఏంటంటే ఇప్పుడు మనము కాంటెక్స్ చూసినప్పుడు ఏం జరుగుతుంది అంటే లో జరుగుతుంది ఇది ఆయన ఎందుకు శోధింపటూ అరణ్యంలో పొందిపోవడం అంటే ఈ ఈ లోకమంతా వాని ఆధీనంలో నో డౌట్ అందుకే వాడు అంటాడు నాకు సాగిల పడితే లోకమంతా నీకు ఇస్తా ఎందుకు చనిపోతావు అంటాడు నువ్వు చనిపోయి పొందుకోవడం ఎందుకు ఒక్కసారి నాకు సాగిల పడంటాడు అంటే కంప్లీట్ ఆధీనంలో ఈ వరల్డ్ అంతా వాడి ఆధీనంలో ఉంది ఆదమ నుంచి తీసేసుకున్నాడు కాబట్టి వాడి ఆధీనంలో ఉంది కాబట్టి వాడు ఏరితనో నడిపించగలడు మనుషులని అయితే ఇది ఇంకొక పాయింట్ ఏంటంటే అన్లెస్ తండ్రి ఆజ్ఞాపించకపోతే సైతం కూడా ఏం చేయలేడు మనం యోగు నుంచి చూస్తాము దాని ఆహాబు జీవితం నుంచి చూస్తాము దేవుడు దూతలు సంభాషించడము ఎవరు ఆహాబుని యుద్ధానికి పోయి మరణించలాగానే ప్రయత్నిస్తాడు అంటే ఎవ్వరు చేయలేరు ఒక సైతాన్ తప్ప నేను వెళ్తా అంటే పో అంటాడు ఎట్లా పో ఎట్లా చేస్తావు అంటే కూడా చెప్తాడు విధానం సైతాన్ అట్లనే యోగు విషయంలో కూడా అంటాడు యోగు నీతి తన తరంలో కానీ అతన్ని శోధించుటకు ఎందుకు సైతాన్ని తప్పగించిందంటే దేవుని విధానాలు అవి ఆయన ఎవరైనా పరీక్షించాలంటే వాణ్ణి ఆడుకుంటా అంటాడు చూస్తే శక్తులని తన సొంత కుమారుని కూడా అదే రీతిగా పరీక్షించబడదు పరిశీలించటకు ఆయన సర్వనత్తిని కుమారుడు అని ప్రూవ్ చేయడం కొరకు అరణ్యం లందీ కొనిపోయినట్టు మనం చూస్తాం శోధింపబడట తన సొంత కుమారు అప్పగించగలడు ఎందుకు అంటే ప్రూఫ్ కొరకు ఈయన దేవుని కుమారుని ప్రూవ్ చేయడం కొరకు తర్వాత ఆయన శరీరంలో ఉన్నాడు కాబట్టి మనలాగనే శ్రమలో నిందిన వాడు కదా పౌలు ఓకే సంపూర్ణంగా శరీరంలో ఉన్నాడు కాబట్టి ఆ శోధనకి తప్పదు అన్నట్టు బట్ ఆయన శోధనకి జయించాడు కాబట్టి మనం కూడా జయించగలము అని చూపించడానికి ఒక పాయింట్ తర్వాత ఆయన శిష్యులతో పాటు ఒకసారి ఓడలో కూర్చున్నప్పుడు పండుకొని ఉంటాడు ఓడలో ఇంకొకసారి నీళ్ళ మీద నడుస్తూ ఉంటాడు అవును సో మనకి ఏం కనిపిస్తుంది అంటే ఆయన సంపూర్ణమైన దేవుడు సంపూర్ణంగా మానవుడు కూడా ఆయనకు కూడా విశ్రాంతి అవసరం ఆయనకు కూడా ఆకలిస్తుంది అని కూడా తినాలి కాబట్టి ఆయన ఏం కాంటెక్ ఏ కాంటెక్స్ట్ లో మనకి కనిపిస్తుండడనేది మనం అర్థం చేసుకోవాలి ఆయన మానవుడి లాగా కనిపిస్తుండ దేవుడు ఆయన ఈ రెండు రోల్స్ నిర్వర్తిస్తాడు ఈ లోకంలో ఉన్నప్పుడు అతను అయితే అర కొనిపబడడం ఎందుకంటే సంపూర్ణంగా మానవుడిలాగా ఉన్నప్పుడు పరిశీలిపబడటకు పరిశీలించాక ఆయన దైవత్వాన్ని రుచుపరుస్తాడు లాస్ట్ పరిశ్రమ ఉంటుంది చూడండి మీ దేవుడైన యహోవా తప్ప జీ నువ్వు ఆ శోధింపవలదు అంటాడు కదా లాస్ట్కి ఏమంటాడు ఆయనకు తప్ప ఎవరికి నువ్వు మొక్కదని ఉంటుంది కదా అక్కడ ఆయన మూడవసారి రుజువుపరుస్తుండ దేవుడు అని ఓకే నేనేది నీకు మొక్కేడుదని ఓకే కాబట్టి సంపూర్ణ మానవులాగా ఉన్నప్పుడు ఆయన శోధింపబడతారు ఆరండ్లకు పోబడడం శోధన తర్వాత ఆయన సంపూర్ణంగా దేవుడు అని అంటే అందరిలాగానే చోధింపడినట్టు చూస్తుంది వాస్యం రుజువు పరుస్తుంది అన్నట్టు అట్లా నేను అర్థం చేసుకున్నాయి చాలా కాలం వచ్చింది డిస్కషన్ మాకు కూడా అప్పవారి అపవారు ప్రభుత్వం తీసుకొని పోయి అక్కడి నుంచి దోఖమంటాడు అవును అంటే వాడికి అంత శక్తి ఉంది అన్నట్టు ఎందుకంటే ఎటల్ అధికారం వాడు పొందుకున్నాడు ఆదమ్మ వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని సృష్టి మీద పొందుకున్నాడు వాడు అయితే ఈ కాంట్రాక్ట్ అర్థం చేసుకోవాల్సింది అంటే ఆయన శాతాను ఒక మనిషిని అలా తీసుకొని పోయి అట్లా సూసైడ్ చేసుకోవడానికి ప్రేరేపించవచ్చు ఖచ్చితంగా ఖచ్చితంగా అని అట్లా బావిలో దుఃఖం అనొచ్చు లేకుంటే రైలు కింద దుఃఖమనొచ్చు నుంచి అన్న దుఃఖం అనవచ్చు నుంచి దూషించి జనాలను చంపేయచ్చు మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఆయన దేవుడు ఏసుప్రభు కాబట్టి దాని దైవత్వాన్ని కూడా ఇక్కడ మనం ప్రదర్శించి ఏంటి రూపీ ప్రూఫ్ చేస్తున్నాడు అన్నట్టు మూడవసారి తర్వాత ఆర్గ్యుమెంట్స్ అన్ని అబద్ధాలు మాట్లాడతారు మీరు ఎప్పుడు గమనించండి వాడు వాక్యాన్ని కోర్టు చేస్తారు కూడా దుస్తుడు వాక్యా కోర్టు చేస్తారు అబద్ధం కోర్టు చేస్తాడు తప్పుగా కోర్టు చేస్తాడు అంటే మోసం అన్నట్టు అవునవును సొంత కుమారుని కూడా మనం మోసగింకి ట్రై చేసేయండి వాడు అక్కడ ఓకే కానీ నన్ను మోసం చేయలేమని గుర్తుపడతాడు అక్కడ శ్రీమతి అదే అంటే ఏదో ఆయనకు తెలియనట్టుగా మనిషి రూపంలో ఉన్నట్టుగా ఆయన జస్ట్ వెళ్ళాడు అంటే అంటే మనిషి ఇట్లా చదివింపడడానికి అవకాశం ఉందని ప్రూవ్ చేయడం కోసం వెళ్ళాడు కానీ ఆయన తెలియక రమ్మంటే పాపం అమాయకంగా ఏ వెళ్ళిపోలేదు కాదు కాదు తర్వాత తండ్రి ఆగ్లేకుండా ఏం జరగదు కాబట్టి తండ్రి కూడా పర్మిట్ చేసిండి అక్కడ సార్ అదే సార్ అదే పాయింట్ సార్ అది రాకపోతే మటుకు డిస్కంటిన్ అయిపోతుంది ఆర్గ్యుమెంట్ తండ్రి పర్మిట్ చేసిండే అప్పుడు అపవాది చేత అరణ్యానికి చోధింపబడట కొనిపోబడిను అవును అంటే రైతాన్ని తీసుకోపోలేదు అన్నట్టుంది అక్కడ అక్కడ ఎట్లా అంటే అరణ్య అరణ్యం క్లారిటీ ఉంది సార్ ఆత్మ చేత కొనిపోబడ్డాడని కానీ ఇక్కడ మాత్రం చేత అపవాది చేత చోధింపబడటకు అరణ్యంలోనికి కొనిపోయింది అది ఒకసారి గమనించాలి అండి నేను బయట ఉన్న కాబట్టి చూడలేదు సరే సరే సార్ అపవాది చేత శోబు అరణ్యంలోనికి కొనిపోబడిన అన్నప్పుడు గాడ్ పర్మిట్ చేసిండతున్నారు సార్ అపవాది చేత శోధింపబడుకు ఆత్మ వల్ల కొనుకోబడినది ఆత్మ వల్ల అరణ్యం కోల్పోయిన అదొకటి కేర్ఫుల్ గా చూడాలి బయట పర్లేదు సార్ అయిపోయి సార్ కొంచెం నేను బయటకి మ్యారేజ్ తినేదండి మనం మీరు డ్రాప్ అయిపోండి అయితే ఎక్కడ గారు తిన్నారా ఫోన్ సార్ చక్కవచ్చు సార్ హలో రీ బ్రదర్ అ పరశుద్ధు దేవా మహాగణుడైన తండ్రి మీకు వన్ననాలు మీరు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రము కొత్త జ్ఞతలు నాయన మా ప్రభావ మాత్రం మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వన్ననాలు కొన్ని ప్రశ్నలకు ప్రభుత్వ సమాధానం బట్టి మీకు స్తోత్రం క్రోభించి ఆదరించండి మా మరి ఈ రోజు చేయాల్సిన ప్రార్థనా అంశాలన్ని దృష్టిలో ప్రార్థన చేస్తున్నాము మా ప్రత్యేకంగా ప్రభుత్వం జాయిన్ అయిన ప్రతి మీకు వందనాలు అయినా అదే విధంగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ధ్యానం రోజున మేము ఔటించ్ కోసం ఆలోచన చేస్తున్నాం తండ్రి కావలసిన పిల్లలు వందలు సమకూర్చం దారి మార్గం చోడగాయించండి వ్యాపారాలు జరిగించి ఆ బలపరచం ప్రార్థం చేస్తున్నాం మా తండ్రి కావాల్సిన ప్రసానండి సిద్ధపత్రాలను మాకు సిద్ధపరచండి అక్కడ పరిపాలన చేస్తున్న దురాత్మ అపవా సాతావ సంబంధమైన ప్రతి చర్య క్రియు నామలో నాశనం అయిపో అదుపులోకి తీసుకుంటుంది మీ ఆత్మకార్యం చేయండి మాకు అందరూ కావచ్చు ఆర్థిక వనరులు మా వనరులు మా ప్రొఫెషన్ వస్తువులు మా ప్రొఫెషన్ సమస్తం మాకు అనుగ్రహించండి కోరు చూపించండి క్షేమంగా వెళ్ళి పరిచయం జరిగించడం క్షేమంగా ఆటంక అర్థం జరగకుండా కోరు గుర్తించాలి ఏమో ప్రార్థిస్తున్నాము తండ్రి అవుతుంది జీతస్ మీకే వర్ణాలు మీ సాయం నడిపించమని ప్రార్థిస్తున్నాం ఇంత కాపాడంతో వర్ణాలు ప్రభావ ఉదయ కాలంలో ప్రభా మీరు మాత మాట్లాడారు ప్రభావ్ సంపూర్ణంగా మానవుడు సంపూర్ణంగా దేవుడు కానీ ప్రభావ మమ్మల్ని తల్లి బలీనంగా మాకు దూతన కాపులు అనుకరించినారు దాన్ని బట్టి మీకు వననాలు ప్రభావ ప్రతి ఒక్కరిని ఒక దేశంలాగా మారుస్తాన్నారు ప్రభా దాన్ని మీకు వానాలి తయారు ఏ నిషన్ భయపడకుండా చింతకుండా ధైర్యంగా కాపాడండి ప్రతి చీకటి గురకు మంత్ పండించండి వైరస్ బారిన పడకుండా మమ్మల్ని అందరినీ కాపాడండి అనేట్ల మీ నడిపించండి ప్రభావ నీటి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించే తయారు చేసి మమ్మల్ని అందరినీ మీరు ఆక్రవర్తిగా యేసుక్రీస్తు నా నా ప్రాతిష్పన తండ్రి ఆమేన్ ఆమేన్ సోదర సహవా పరిచార ఆసిందర్ కొద్ది నిమిషం కొんど భానుని దయచేసిడిన cohomology తననుకిల సర్వధికారి సర్వ కృపను దిగివేయి ఈ సమయక వందనలు స్తోత్రల్ ఎక్సెలెన్స్ దొనంటియోల తండ్రి కొపాదేవా తండ్రి నామావి దినును నా యావకాశమును అందికొను వందనలు స్తోత్రల్ ప్రవ కోవిడ్ బాధితులను ఆ యొక్క రైతులను పారదర్శిపరచండి మరియు రక్షణ దాయిచేయండి అదే వ్యాసం తీసుకోండి ఆరోగ్యం దాచింది తీసుకోండి వాళ్ళ తరుదారుచండి సక్సెస్ అంటే వాట్సాప్ యూట్యూబ్ ద్వారా జరుగుతున్న కార్యక్రమాలను జ్ఞాపకం తీసుకోండి అభివృద్ధి పరిస్థితి అనేక మీరు అత్త అక్కడ గొప్ప కార్యాలయం మాదిరికరకంగా ఉంటున్నారు అత్య జీవితం కలిగి బాధ అంటే వల్ల జీవితం చావేత లాభము అనే విధంగా పెట్టాము అంటే ఇచ్చిన అవకాశాన్ని ధన వంగనాలు చెల్లిస్తూ పరిస్థితుల్లో తక్కువ స్తోత్రం ప్రభా పరిశుద్ధ గొప్ప దేవ తర శక్తి సంపూర్ణ మొహం పొడవు దేవ మైమీ తండ్రి పిల్లి స్వత్రం గొప్పదేవ ఇంకా అడిగిన కాలం ప్రభావం సురక్షితంగా కాపాడైనా మీ కృపల్లో మమ్మల్ని భద్రపడుతున్నారు అయినా మీకు దీనికి ప్రభావం నూతనమైన కృపల్ మాకు అనుకరించినారు ఆయన అయితే ఉన్నారు ప్రభా వాకి మాట్లాడినారు ప్రభావ మీకు వాకి దండితో మాకు అనుకరించినారు ఇంకా కృపలు మాకు అనుసరించిన మీకు వండాలిస్తాయా ఇంకా బూతుల ప్రభావం కృషి కాపుగా అనుకరించిన ప్రభావిత వండాలయన ప్రభావ రీతిగా ప్రభావం దైవత్వం గురించి ప్రభావం గ్రహించగలిగిన ప్రభావానికి వందలు ఇస్తాయా మీరు లోకంలో ప్రభావ కుమారుడు చోధించుకున్నాడు ప్రభావ విషయాలు ప్రభావ ఆత్మీయమైన విషయాలు మాట్లాడిన ప్రభావం గొప్పదేవా పరిశుభ్రు అనేక ప్రకండి తెలియదు ప్రభావ ఆయన కాదు ప్రభావం బయలుపరిచిన చేయ కానీ వంద ప్రభావ అనేకులు ప్రభావ కత్యని గ్రహించి ప్రభావ దైవత్వాన్ని ప్రభావత అర్థం చేసుకునే ప్రభా ధైర్యంగా ప్రకటించలాగా మీరు సాయకత్మని ప్రాధిక్యమైన గొప్పదేవ నిరాకరి భగ తోడుగు ప్రభావ మీకు సిద్ధపడాలి అన్నిటిని మీకు సిద్ధపడాలి ప్రభావ ఆయన అయితే వంద వాటికి బలపరచం వన్నాలు ఇస్తాయా వైరస్ బాధ్యతలు అందరినీ ప్రభావితం ప్రభావ కష్టపరచండి మంచి ఆరోగ్యం దగ్గర ప్రభావ ఆయన అయిపోయానికి వన్నాలు ఇస్తాయా ఇంకా ఎంతో మంది ప్రభావం ఒక వైరస్ బాధ్యతలు పడింది హాస్పిటల్స్ కదా ప్రతి ఒక్క బిడ్డ ప్రభావిత మంచి ఆరోగ్యం దగ్గర ఆయన అయిపోయానికి వందలు ప్రభావ వైరస్ నుంచి మమ్మల్ని కాపాడమని ప్రాధిశ మీరు ప్రొటెక్షన్ మీ కానీ అనుగ్రహించండి ప్రతి క్షణం చేయకండి మీకు అంగీకరణ ప్రకటించాలా ప్రభావం బిడ్డలు మమ్మల్ని తయారు చేయండి సాహిత్యం నడిపించండి ప్రభు ఆరోధన పాల్గొంటున్న ప్రతి కుటుంబాలు బలపరిచారు నూతనంగా ప్రభావం బలంగా వాడుకొని రాని బిడ్డలు జాప్లు చేసుకోండి బలపరిచిన స్థిరపత్రం చేస్తే ప్రతి పని అన్ని అనుకుంటున్న ప్రభావ మీరు సహాయత గురించి మనకు సాధిస్తారా ప్రతి ఆటంకాలను కొట్టివెళ్లి ప్రభావ మీరే సాయపించి ఆయన ఇస్తున్న ప్రభుత్వ ఎన్నో విషయాలు మాకు ధ్యానించాలా అట్ అన్నింటినీ ప్రభు నేను చర్చించుకోవాలని అర్థం చేసుకునే ఇంకా కొన్ని అనేకమైన విషయాలు నేర్చుకునే ప్రభు మనిషికి సహకరించలేదన వేరే మాకు ఆత్మ ప్రేణించి మీ నామాన్ని నయం తెచ్చుకోవడానికి దినవంతం వేరే మాకు ప్రయత్నాలు తీసేసి ప్రతి పని పాటు అంత కూడా తోడు ఇక్కడ కూడా భద్రపరచుకు నడిపించి ప్రతి చోటలు అందరూ నిలబెట్టుకొని మీరు సిద్ధపరుచుకోమని త్వరలో నాయన ప్రాతిక్ష మన ప్రవేణ ఏశ కృష్ణ కృపధం నడిపింపు మనందరికి సదాకాలం తోడైండు దాకా ఆమేన్